కేంద్రం సజీవ స్వరాలు ధారావాహిక కార్యక్రమంలో ప్రముఖ శాసన పరిశోధకులు సాహితీవేత్త శ్రీ బిఎన్ శాస్త్రి గారితో గతంలో ఆకాశవాణి శ్రోతలతో పంచుకున్న జ్ఞాపకాలు ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభైలో ప్రసారం చేస్తున్నాం ఇప్పుడు వినండి మాకు రెండు గ్రామాల్లో భూములు ఉన్నాయి వెలువర్తి ఒడిగొండ మాతామహుల గ్రామం అయినటువంటి తుమ్మలగూడంలో నేను ఫస్ట్ మార్చ్ నైన్టీన్ థర్టీ లో జన్మించినాను అది చాలా ప్రసిద్ధమైన ఇంద్రపాల నగరంగా కీర్తి గడించింది ఆ ఊర్లో జన్మించిన తర్వాత నా బాల్యం మా సొంత ఊర్లోనే జరిగింది అయితే నిజాం పరిపాలన ఉండేది మా ఊరు సర్ఫాస్ అంటే నిజాం సొంత ఆస్తికి సంబంధించిన ఊరు అక్కడ ప్రభుత్వ పాఠశాల కానీ ఏది లేకుండే ఒక చాతాద వైష్ణవుడు బుచ్చిరంగయ్య పంతులు మాత్రం ప్రైవేటుగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉండేవారు ముందే వారి వెళ్ళాలి తర్వాత అక్కడ గత రాత్రి చెప్పినటువంటి పాఠాలు వారికి అప్పచెప్పాలి తర్వాత ఇంకా వారు చెప్తే నేర్చుకోవాలి మొహాలు కడుక్కోవడానికి ఇంటికి రావాలా వచ్చి ఏదైనా టిఫిన్ చేయాలా అక్కడి నుంచి ఊరికి మళ్ళీ స్కూల్కి వెళ్ళి అక్కడ కరడాలు రాయాలా కరడాలు అంటే ఇప్పటి కరడాలు కాదు పలక మీద ఇటుక పొడి వేసి ఆ కట్టెళ్ళతో రానీ ఏకాళ్ళ గుడితో ఇవన్నీ వచ్చేది ఆ పద్ధతిలో ఒక నాలుగైదు సంవత్సరాలు నేను విద్యాభ్యాసం చేసిన తర్వాత మా నాయనగారు మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి సుఖిశాల్లో పైళ్ల రామచంద్రారెడ్డి అని ఒక యువకుడు అప్పుడే మెట్రికులేషన్ పాస్ అయ్యి హైదరాబాద్ నుంచి వచ్చి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఆయన ఊర్లో ఉంటుంటే మాకు ఇంగ్లీషు తెలుగు రెండు నేర్పేవాడు దాంతోపాటు ఉర్దూ కూడా నేర్చున్నాడు ఆ విద్యాభ్యాసం జరుగుతున్న కాలంలోనే నేను భోనగిరిలో పదకొండవ తెలంగాణ ఆంధ్ర మహాసభ రావి నాయన అధ్యక్షతలో జరిగింది ఆ సమావేశాలకి ఆ ఉత్సవాలకు నేను అటెండ్ అయినాను తర్వాత పదకొండవ ఏటా నాకు భువనగిరిలో ఐదవ తరగతిలో నేను స్కూల్లో జాయిన్ అయినాను అది ఉర్దూ మీడియం స్కూల్ ఐదు ఆరు ఏడో క్లాసులోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయినాయి భారతదేశం స్వాతంత్రానికి చేరువలో ఉంది దేశనాయకులంతా కూడా తమ యొక్క జీవితాలను త్యాగం చేస్తూ ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్న సమయంలో హైదరాబాద్ రాష్ట్రంలో ముఖ్యంగా నిజాం రాష్ట్రంలో నిజాం నైన్టీన్ థర్టీ వరకు కూడా ఆయన చాలా స్వతంత్రంగా చక్కగా ఆదర్శ పరిపాలన చేసిన బహదూర్ యార్జింగ్ ఎప్పుడైతే ఇతిహాదుల్ ముస్లిం అధ్యక్షుడైనాడో అప్పటి నుండి ఆయన ఉద్దేశాలు మారిపోయింది ఆ సమయంలో ఉన్నప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ వచ్చింది భారతదేశానికి ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు స్వాతంత్రం వచ్చింది నిజాం రాజ్యానికి రాలేదు విద్యార్థులంతా మేము ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి గారు తర్వాత సోలీపురం లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఇలాంటి విద్యార్థులందరూ కలిసి మేము ఒక పద్ధతిలో నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని ప్రయత్నం చేసినాము అప్పటికే నేను కొద్దిగా తెలుగులో మా తాతగారు వల్ల కొంత విద్యాభ్యాసం నేర్చుకొని చదువుకొని పజా పాటలు రాయడం నేర్చుకున్నాను అవి చదువుతూ ఉంటే పోలీసు వాళ్ళ బాధలు పడలేక బాగా కొట్టేది వాళ్ళు మళ్ళా మా స్కూల్కు బ్యాక్ సైడ్ ఒక పెద్ద గుట్ట ఉండేది ఆ గుట్టలు దాటి మేము చెరుకట దగ్గర అక్కడ శివాలయం ఉంటే ఆ శి శివాలయంలో తలదాచుకునేది ఇలాంటి పరిస్థితులలో కొత్త కాలం అయిన తర్వాత నేను వీళ్ళ బాధలు భరించలేక కో నారాయణరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఒక క్యాంప్లో అంటే ఆయన రేపాల్లో క్యాంప్ పెట్టినాడు అంత పూర్వం నేను అండర్ గ్రౌండ్ లో మా బావగారితో పాటు పనిచేసినాను మేము చిన్నపిల్లం కాబట్టి మాకు వాళ్ళు ఏం పని చెప్పేది అంటే వర్షాలు నేర్పేది దఫ్తరాలు కాల్పడం నేర్చేది తర్వాత కార్టూన్స్ పిస్తూళ్లకు సరిపోయినటువంటి ఒక గుళ్ళు మాకు దొరికినప్పుడు వాటిని మేము సానులపైన బాగా నూనెగా రాసి వాటికి ఖర్చు చేసి పెడుతుండేవాళ్ళం ఇలా ఈ పద్ధతుల్లో మా చిన్నతనం జీవితం సాగేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఆగస్టు నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలన్నీ కూడా ఇండియన్ యూనియన్లో గడిచినా ఒక నిజాం మాత్రం కలవలేదు ఆయన కాసిం రజు యొక్క ప్రోద్బలంతో అతని యొక్క ఆశయాల్ని అవగతం చేసుకుని తను స్వతంత్ర రాజుగా పరిగణింపబడాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ ఉన్నటువంటి స్టులు స్వామి రామానంద తీర్థులు రామకృష్ణరావు గారు మాటవాడి హను ఇలాంటి మహనీయులు ముందు గ్రంథాల మొదలు పెట్టి తద్వారా ఆంధ్ర మహాసభల్ తీసుకొస్తారు ప్రజల్లో చైతన్యం కల్పిస్తారు దానికి తోడు అందులో మితవాద అతివాద రూపాలు ఏర్పడ్డాయి దాంట్లో రావనారాయణ రెడ్డి గారు అతివాదులుగా మారి కమ్యూనిస్టు పార్టీలో చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని సమాయత్తపరిచి కొన్ని వేల మందిని సంరక్షిస్తారు వాళ్ళు అయితే ఈ ఉద్యమంలో నిజాం వ్యతిరేక ఉద్యమంలో సుమారు నాలుగు వేల మంది చనిపోతారు నిరంకుశత్వం అనేది నిజాం ఒక్క నిజాంతోటే కాదు నిజాం తాబేదారులుగా ఉన్నటువంటి ఒక జాగీర్దారులు దేశ్ముఖులు దేశ్ పాండ్యాలు ఇలాంటి జమీందారులు కూడా ఎట్టి జాగ్రత్త జయించి ప్రజల్లో చాలా అభివృద్ధాన్ని సృష్టిస్తారు తర్వాత ఇప్పుడైతే పోలీస్ యాక్షన్ జరగడానికి ముందు నేను కోదాటి నాన్నరావు గారి క్యాంప్ ఉంటూ ఉంటూ నేను మా స్నేహితుడు ఒక ఆయన దాచేపల్లిలో జిల్లాలో ఆ దాచేపల్లిలో హెడ్ మాస్టర్ గారు అంజ అంజల్ మాస్టర్ ఆయన పేరు నేటిరు ఐదు సంవత్సరాలు పనిచేసి ఆయన వచ్చినాడు అయితే ఆయన నేను అక్కడ పోయిన తర్వాత మీకు తెలంగాణ అవునండి అని నాతో రావాలి మీరు అంటే ఎందుకు ఇక్కడ ఈ రుద్రా గారి నేతృత్వంలో నిజాం స్టేట్ పైన పోలీస్ యాక్షన్ జరుగుతుంది మనం కూడా వెంట ఉంటే మంచుకుంటుంది అని అన్నారు అప్పుడు నేను కూడా వాళ్ళ వెంట వచ్చినాను ఎంత వరకు వచ్చినాను సూర్యాపేట వరకు వచ్చినాను ఒక కోదా దగ్గర మాత్రం నిజాం షాహిరీ వాళ్ళు ఎదుర్కొన్నారు ఆ ఎదుర్కోవడంలో దెబ్బతిన్నారు తర్వాత సూర్యాపేటకు ఐదు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి దురాజ్పల్లి అంటే దాన్ని ముందుకొండ అంటాం వెలమరాజుల కాలంలో పెద్ద కోట నిర్మాణం జరిగింది అక్కడ ఆ కోట పైన నిజాంకు సంబంధించినటువంటి ఒక సమస్తమైన ఆయుధాలు శక్తివంతమైనటువంటి ఒక రెండు ట్యాంకులు సెంచూరియన్ ట్యాంక్స్ తర్వాత మిలిటరీ రజాకారులు పోలీసులు వీళ్ళంతా చాలా మంది ఉండేవాళ్ళు ఇండియన్ యూనియన్ ఏం చేసింది మొట్టమొదట వచ్చి అక్కడ చాలా ఎక్కువగా సైన్యములవి చూసి వెళ్లిపోయినారు ఆ తర్వాత ఒక ట్యాంక్ వస్తుంది ఆ ట్యాంక్ వచ్చి అక్కడ నిలబడుతుంది మేము వెనకసేవి ఉన్నాం ఆ ట్యాంక్ చుట్టూ ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థులంతా కూడా జంజాలు కత్తులు అవన్నీ పట్టుకుని ఆ ప్రాంతంలో ఉండి ఆ ట్యాంక్ వాళ్ళకు తెలియదు సెంచురీ ట్యాక్ వాళ్ళు చూసినా ఇది కొత్త రకంగా ఉందని అనుకుని వాళ్ళు దాని చుట్టూ చేరి మనిషి లేరేని కట్టెలు పెట్టుకోవడం రాళ్ళు పెట్టుకోవడం ఇట్లా లోపల నుండి ఆ ట్యాంక్ స్టార్ట్ అయింది ఆ చుట్టుపక్కల ఉన్న రెండు మంది కూడా అట్ చనిపోయినారు తర్వాత ఆ ట్యాంక్ ముందుకు సాగి ఉన్నటువంటి జీబుల్ని డేరాలని అన్నిటి కూడా సర్వనాశనం చేసింది తర్వాత ఇండియన్ మిలిటరీ వచ్చింది వీళ్ళంతా బయలుదేరిపోయినారు ఇక్కడ ఒక తమాష జరిగింది ఇండియన్ యూనియన్ తొందరగా హైదరాబాద్ రాకూడదన్న ఉద్దేశంతో కొంతమంది ముస్లిం నాయకులు ఆ ప్రాంతంలో సూర్యాపేట దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది ముసీ నది పైన దగ్గర బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ పైన బాంబులు అమరుస్తారు మిలిటరీ రాకుండా ఈ లోపుగా జనగాం ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ముస్లింలు రెండు లారీలలో వచ్చి ఆ బ్రిడ్జ్ నుంచి పోతుంటే అది పేలిపోతుంది వాళ్లే చనిపోతారు ఇండియన్ మిలిటరీ ఉంటుంది వాళ్ళు ఒక రోజు ఆలస్యంగా జయన్ చౌదరి కంటే ముందు ఒక ఆలస్యంగా రావడానికి ఒక రోజు ఆలస్యంగా ఏఎన్ రుద్రాగారు రావడానికి సూర్యాపేట బ్రిడ్జ్ తెగిపోవడం ఒకటి కారణమవుతుంది తర్వాత నా జీవితంలో నేను ఈ పోలీస్ యాక్షన్ కాదని గుంటూరు వెళ్ళి అక్కడ డిఓగారిని కలిసి నా ఎడ్యుకేషన్ పాడైపోతుందన్న ఉద్దేశంతో వారిని రిక్వెస్ట్ చేస్తే నన్ను థర్డ్ ఫామ్ లో చేర్చుకోవడానికి ఆయన అనుగ్రహిస్తాడు దాచిపెల్లే స్కూల్లో నేను చేర అక్కడ ఒక సంవత్సరం పూర్తి అవుతుంది తర్వాత హైదరాబాద్ వచ్చి నేను ఆంధ్ర విద్యాలయ హై స్కూల్లో మళ్ళీ ఎనిమిది తొమ్మిది పది తరగతులు పూర్తి చేసినాను దాని తర్వాత నాకు ఇమీడియట్ గోపాలరావు ఎగ్బూటే గారు ఎలక్షన్ లో నేను పనిచేసిన కాబట్టి వారు నాకు టీచర్ ఉద్యోగం ఇప్పించినారు ఆ టీచర్ ఉద్యోగం చేస్తూ ఒక రెండేళ్ల తర్వాత నేను ట్రైనింగ్ పాస్ అయినాను టీచర్స్ ట్రైనింగ్ ఆ తర్వాత నాకు ఇంటికి పోయి వ్యవసాయం చేసుకుంటూ పౌరోహితం చేసుకుంటూ ఉండాలనే ఒక ఐడియా ఉండే కానీ పరిస్థితులు అనుకూలించలేదు డిఇ ఆఫీస్లో నా ఫ్రెండ్ ఒక ఉండే ముస్లిం సబ్దర్ నేను మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెడితే ఆయన దాన్ని చింపేసి ఇంటర్మీడియట్ అఫియర్ కావడానికి ఉర్దూ మీడియంలో నాకు పర్మిషన్ తెప్పిస్తాడు నేను చాలా బాధపడ్డాను పదిహేను రోజులు టైం ఉంది ఎట్లా పాస్ అవుతా అని ఉంటాను కానీ కష్టపడి పదిహేను రోజులు ఉర్దూ మీడియంలో ఇంటర్మీడియట్ పాస్ అయినాను తర్వాత నాకు ఊరికి పోబుద్ధి కాలేదు తర్వాత బీఏ కూడా అట్లాగే ఉర్దూ మీడియం పాస్ అయినాను ఉర్దూ మీడియంలో అట్లా నేను పాస్ అవడానికి మూల కారణం ఏంటంటే నన్ను అప్పుడు దార్లూన్ హై ట్రాన్స్ఫర్ చేసినారు అక్కడ అనేక ఉర్దూ పుస్తకాలు ఉంటుంది ఎక్కువ చరిత్రకు తర్వాత జాగ్రఫీ ఇట్లాంటివి చాలా వరకు నేను అక్కడ చదువుకున్నాను దాని తర్వాత నేను ఎంఏలో బిఏ పాస్ అయిన తర్వాత ఎంఏలో చేరడానికి నాకు తెలుగులో చాలా మంచి మార్కులు వచ్చినాయి అందుకని నేను అప్లికేషన్ పెట్టాను యాజ్ ఎ ప్రైవేట్ క్యాండిడేట్ నేను మా రామరాజు గారిని అడిగినాను సార్ నాకు సీట్ వస్తుందా యాభై ఎనిమిది మార్కులు వచ్చినాయని చెప్పినాను తప్పకుండా వస్తుంది నువ్వు టీచర్ క్యాండిడేట్ కాబట్టి అన్నారు రాసినావా పుస్తకాలు నా యొక్క బుక్స్ అప్పటికే ప్రింట్ అయినాయి సార్ అని చెప్పినాను నాకు సీట్ వచ్చింది ఎంఏలో చేరినాను ఫస్ట్ ఇయర్ ఎంఏలో చేరినప్పుడు ప్రతి సంవత్సరం విద్యార్థుల చేత సెమినార్ కండక్ట్ చేయించేది ఆ సారి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ఒక సెమినార్ లో అందరు విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి వాళ్ళు వ్యాసం రాయడం చదవడం దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది అయితే రామారావు గారు ఈ ఒక బుక్ వస్తే భవిష్యత్తులో వచ్చే విద్యార్థులకు బాగుంటుందంటే నేను అప్పుడు ఆ పుస్తకాన్ని మన సంస్కృతి చరిత్ర అని ఒక నాలుగు వందల పేజీల బుక్ చేసి ఇచ్చినాను అది ఇప్పటికి విద్యార్థులకు చాలా వరకు ఉపయోగపడుతుంది దాని తర్వాత ఎంఏ పూర్తి అయిన తర్వాత ఎంఏ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా శ్రీనాథుడు మాకు స్పెషల్ ఆధర్ శ్రీనాథ భారతం అనే పేర ఒక బుక్ పబ్లిష్ చేసినాము మేము బెజవాడ గోపాల్ రెడ్డి గారితో అప్పటికే నాకు పరిచయం వారు దాని ఒపీనియన్ రాయమంటూ రాసిచ్చినారు తర్వాత ఆ పద్ధతిలో ఆ సంవత్సరం కూడా గడిచిపోయింది నాకు దీని తర్వాత శాసనాల మీద నాకు ఎందుకు అభిమానం ఏర్పడిందంటే నేను నా చిన్నతనంలో మా ఊర్లో కొన్ని శాసనాలు చూసినాను మా అత్తవారిలో చూసినాను ఇవన్నీ చూసిన తర్వాత బై ఛాన్స్ అదృష్ట వశాతు నాకు విష్ణు కుండీలకు సంబంధించినటువంటి రెండు తామ్ర శాసనాలు నాకు లభించినాయి ఆ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ భారతదేశ చరిత్రలో అమోఘమైనటువంటి ఒక పాత్ర వహించే శాసనాలు ఏ శాసనంలో కూడా శక్త సంవత్సరం లేదు కానీ నాకు దొరికిన రెండో శాసనం విక్రమేంద్ర భట్టారక శాసనంలో శక సంవత్సరం ఫోర్ సిక్స్టీ అందుకని వాటికి ఇంపార్టెన్స్ వచ్చింది భారతీయ అధిపతి శంభు ప్రసాద్ గారు నేను పంపిన ప్రతి ఆర్టికల్ కూడా ప్రింట్ చేసినారు ఒక ఎనభై ఆర్టికల్స్ భారతీయులు పబ్లిష్ అయినాయి అప్పటి నుండి శాసన పరిశోధనే జీవిత ధ్యేయంగా నేను జీవితం సాగిస్తూ వచ్చినాను మీకు విషయం ఏంటంటే ఇక్కడ చెప్పాలి మీకు నేను తెలంగాణలో ఒక ఐదు గ్రామాలు ఆంధ్ర రీజియన్లో ఒక వెయ్యి రాయలసీమలో ఒక వెయ్యి సుమారు ఒక గ్రామాలు తిరగడానికి మూల కారకుడు నాకు డాక్టర్ చెన్నారెడ్డి గారు ఆయన నాకు చాలా నాకు పదకొండో సంవత్సరం నుంచి ఆయన పరిచయం ఆయన చెల్లెని మా ఊరు సమీపంలో ఇచ్చినారు అయితే ఆయన ఏం చేసినాడు నువ్వు ఎంఏ చేసిన పిహెచ్డి చేస్తున్నావు ఖాళీగా ఎందుకుంటావు నేను స్టాండర్ ఫార్మ్స్ గ్రామ పంచాయతీ సప్లై చేయడానికి నీకు ఇస్తాను ఆర్డరు నువ్వు చేసుకోమన్నారు అయితే ఆయన ఇచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ వరకు కూడా అదేం తెగలేదు ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ పోయి ఫైనాన్స్ మినిస్టర్ అయినా కూడా నాన్ స్టాండర్జ్ ఫార్మ్స్ అవన్నీ చేస్తూ గవర్నమెంట్ కు మనం నుండి ఉండాలన్న భావంతో అగ్రిమెంట్ అయినాం కాబట్టి నీటికి నిలబడాలని నష్టం వచ్చినా పర్వాలేదు అని నేను ఊరు ఊరు తిరిగి కారులో ఆ వాళ్ళకి సంబంధించిన రిజిస్టర్ సర్వీస్ అప్లై చేస్తుంటే నాకు ఎక్కడ చూసినా దేవాలయాలు శిల్పాలు కట్టడాలు తర్వాత ఈ శాసనాలు కనపడుతూ వచ్చినాయి ఆ బిజినెస్ పక్కన పెట్టి ఓ అక్కడ ఉండి ఇట్లా శాసనాలు తీస్తూ వచ్చాను అట్లా వల్ల నేను ఒక నాలుగు కొత్త శాసనాలు కనిపెట్టగలిగిన తర్వాత అవకాశం వచ్చింది ఆ శాసనాలకు సంబంధించిన పన్నెండు సంపుటాలు నేను పబ్లిష్ చేసినాను అందులో మొట్టమొదటి శాసన సంపుటి అనే పుస్తకాన్ని వెంకటేశ్వర స్వామి వారికి అంకితం ఇచ్చినాను ఆ పుస్తకం రాసిన తర్వాత నేను నేను మా ఫ్రెండ్ షుంటి అచ్యుతరామయ్య గారు షుంంటి రామ్మూర్తి బంధులు గారు అన్న కుమారుడు ఇద్దరం కలిసి వివి గిరి గారు ఇక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు నేను భారత రాష్ట్రపతి ఉండి ఆయన పోయి పుస్తకం అదే అన్న చూసి ఇది ఇది సార్ దాంట్లో గిడుగు సీతాపతి గారు నాకు ఇచ్చినటువంటి మూడు తామ్రశాసనాలు ఉండే ఆ మూడు తామ్రశాసనాలు ఆయన చూసి ఈ టెంబూర్ మా దగ్గరే మేము బరంపురం వాళ్ళము నేను ఒకసారి చదివిస్తాను ఇంకో కాపీ ఉంది అది ఒకసారి తీసుకుని వెళ్ళండి మీరు ఢిల్లీకి వెళ్తున్నారు కదా అట్లాగే ఒపీనియన్ రాసి పంపండి దానికన్నా వారు చాలా చక్కని ఆ బుక్ పబ్లిష్ అయింది అది మూడు సార్లు రీప్రింట్ అయింది రెండు రెండు వేల తర్వాత నేను ఎయిటీ మన పుష్పగిరి స్వామి వారికి ఒక పుస్తకం అంకితం ఇచ్చినాను అది త్రిపురాంతక దేవాలయ శాసనాలు అప్పుడే కందుచూళ్ళకు సంబంధించిన ఒక శాసన సంపుటి వేసి అది నేను శంభు ప్రసాద్ గారు లేనప్పుడు వారి కుమారులకి అంకితం ఈ పద్ధతిలో వరుసగా శృంగేరి స్వామి వారికి కూడా ఒక పుస్తకం అంకితం ఇచ్చినాను నేను ఇట్లా శాసన సంపుటాలకు పన్నెండు రాస్తు రాస్తూ సూర్యవరం ప్రతాపురెడ్డి గారు వదిలిపెట్టినటువంటి ఆంధ్రుల సాంఖ్య చరిత్ర ఆయన పదకొండవ శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు రాసినారు ప్రివేషిస్ట్రీ రాయమన్న చాలా మంది అడిగినారు అయితే ఆ పద్ధతిలో ప్రాకృత శాసనాలు ప్రాకృత గ్రంథాలు కథా సప్తశక్తి వాత్స్యము ఇట్లాంటి పుస్తకాలన్నీ కూడా రిఫర్ చేసి బృహత్ కథ చేసి ఆంధ్రుల సాంఖ్య చరిత్ర ఫోర్త్ సెంచురీ బీసీ టు ఏడి లెవెన్ సెంచురీ వరకు రాసినాను ఇక్కడ ఒక చిన్న మనవి ఏమిటంటే నేను ఏ పుస్తకం రాసినా ఏది రాసినా నాకు తోడుగా ఎవరి సహాయం లేకూడదని నేను పనిచేసినా నాకు ఒక డ్రైవరు వెనుక బండలు కడడానికి ఒక విధంగా ఫోటో తీయడానికి కెమెరామెన్ ఉండేది ఈ పద్ధతిలో నేను కొన్ని ఏరియాలు ఎట్లా తిరిగినానంటే ఇప్పుడు మీకు మన్ననూరు అచ్చంపేట తాలూకాలో ఉంది అక్కడ రుద్రదేవుని కూట ఉంది ఆ కోట లోపల ఒక శాసనం ఉంది అడుగున దాన్ని తీయాలని నాకు ఇష్టం ఉండే నేను పోవడానికి అక్కడ మర్యాద గోపాల్రెడ్డి గారు అని సమితి ప్రెసిడెంట్ చవడానికి పోతావా బ్రాహ్మణ అనవసరంగా నేను మందునిస్తాను ఎవరిని ఇద్దరు ముగ్గురిని ఒక తూపు ఆకి ఇద్దరు ఆ కోట లోపలి ఒక పెద్ద కొండజిల్వ కనపడింది వాళ్ళు కొట్టేసుకున్నారు దాన్ని అడుక్కుపోయినా మొత్తాన్ని తీసుకున్నాం ఆ కోట నా ఉద్దేశం ఇప్పుడు భారతదేశమే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా అంత పెద్ద కోట లేదు అంటే కోట చిన్నదైనా దాని ఆవరణ మధ్య గోడలు దిండి నది ఉన్నవి ఏలేశ్వరం వరకు ఉన్నది అంటే ముప్పై మైల రేడియస్ లో ఉన్నటువంటి ఒక కోట అది చాలా ఉన్నతమైంది ఉదాత్తమైంది ఆ ప్రాంతంలోని కాకతీ రుద్రదేవుడు కందూరి దీమదేవచవుల యొక్క దుర్మార్గ పళ్ళని అక్కడ ఉన్న వర్ధమాన కోటను ముట్టడిస్తాడు పాడు తర్వాత వీడు పరిగెత్తిపోతే ఆ అడవులలో గాలించి ఆయన్ని పట్టుకుంటాడు పట్టుకున్న వాడు ఊరుకోవాలి వాడు దుర్మార్గుడైనాయి పినదలితో సంబంధం కలిగిన వాడిని కూడా వాడికి ఉంది తమ్ముని చంపించినాడని ఉంది కూడా ఆయన చెల్లెల్ని వివాహం చేసుకుంటాడు ఆమె పేరు పద్మావతి అందుకే హనుమకోండ శాస్త్రంలో కందూరోదయ చూడవంశ విలసత్ క్షీరాబ్ది గర్భోద్భవత్ పద్మైకాశ్రయ రుద్రయే కిం వర్ణితే విక్రమ అని ఆయన శ్లోకంలో రాసుకున్నాడు ఆయన ఆ పద్ధతిలో నేను అది రాస్తూ వచ్చినాను తర్వాత ఆంధ్రదేశానికి సంబంధించిన చరిత్ర సమగ్రంగా నాకు ఐడియా వచ్చింది ఏ పరిస్థితుల్లో రాయాలని ఒక మూడు సంపటల్లో ఇరవై నాలుగు వందల నేను రాసినాను మూడవ సంపటం నాకు అతి ప్రీతిపాత్రమైనటువంటి చెన్నాటి గారికి అంకిత విషయాన్ని నేను రెండోది మా ఇంద్రకాణ్ రెడ్డి గారికి ఇచ్చాను అట్లాగే నల్లగొండ జిల్లాలో ఒకసారి ఒక సమావేశం జరిగింది దానికి నేను చరిత్రకు అధ్యక్షత వహించాను చరిత్ర సమావేశానికి ఒక మాట చెప్పినాను వాళ్ళకి ఇంత మంచి జిల్లా ఒక సర్వస్వం ఉండాలి దీనికి ఎన్సైక్లోపీడియా అట్లాగే ఒక మంచి మ్యూజియం కూడా కావాలని కోరుకున్నాను ఎన్సైక్లోపీడియా నేను వహించిన భారం దాన్ని పూర్తి చేసిన ఒక సంవత్సరం లోపల అది చాలా వెయ్యి పేజీల కంటే ఎక్కువ పెద్ద పుస్తకం మధ్య విత్ ఫొటోస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ తర్వాత అక్కడ మ్యూజియం కూడా తయారైంది ఇప్పుడు పది లక్షల ఖర్చుతో మంచి మ్యూజియం ఏర్పాటు చేసినారు ఈ సంవత్సరం వచ్చే నెలలో పాన్గల్ ఫెస్టివల్ సరి గవర్నమెంట్ చేస్తున్నది సావరీర్మి సీ ఫైటర్ పెట్టినారు వాళ్ళు నేను మొన్న పోయి చాలా బాగుంటుంది ఆ ఏరియా ఆ దేవాలయం దగ్గరనే మ్యూజియం అక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈ వ్యవహారం ఇట్లుండగా నేను ఒకసారి ఆదిలాబాద్ పోయినాను ఆదిలాబాద్ మా ఫ్రెండ్ ఇంద్రకరణ్ రెడ్డి గారు అప్పుడు ఆయన జడిపి మీరు నల్లగొండ రాసినారు మా జిల్లాలో ఎందుకు రాయాలి అందరూ చిక్క సంపద అంతా కొట్టుకుపోతారు మీరు రాయాలండి అంటే కొద్దిగా టైం పడుతున్నాడు ఒక సంవత్సరం వల్ల నేను జరగాలి ఈ ఏరియా మొత్తం ఏరియా ఒక సంవత్సరం నాలుగు తిరిగినాను నేను బాగా ఎక్కడ ఎవరు పూని చోటు అక్కడ దశావతార విగ్రహాలు చాలా ఉధృతమైనవి పెద్దవి బృహత్ విగ్రహాలవి వాటి చూడటానికని చాలా దూరం పోయినాను మేమను పల్లి అవుతలు దాటిపోయినాను అయితే మా కారు రెండు సార్లు నలల్లో ఇరుక్కపోయింది ఎట్లాగో వాటిని గోల్డ్ల సాయంతో వెలికి తీసుకొని పోయినాం అక్కడ నాకు పది లక్షల ఏళ్ల నాటి ఉడ్ ఫాసిల్స్ ఫిష్ ఫాసిల్స్ దొరికినాయండి అవి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి నేను తీసుకొచ్చినాను వాటిని ఆ విగ్రహాల బొమ్మలు తీసుకొచ్చి ఆదిలాబాద్ జిల్లా సర్వసంఘ తర్వాత నాకు మా ఫ్రెండ్ జిపి రెడ్డయ్య గారని మహబూనర్ కలెక్టర్లో ఉండేది నేను ఎందుకు వారిని కలవడానికి పోయినప్పుడు ఏమన్నారంటే మీరు రెండు జిల్లాలు చేసిన నేను ఉండగా ఈ జిల్లా కూడా చేస్తే బాగుంటుంది మహబూబ్నగర్ జిల్లా చేయాలంటే సామాన్యమైన విషయం కాదు చాలా పెద్ద జిల్లా ఇది మీరు ఏమైనా చేయండి చేయం మాత్రం చేయండి అయితే పేజీల పుస్తకంగా తయారైంది అది తెలుగు భాషలో అదే పెద్ద పుస్తకం మొట్టమొదటి దాని తర్వాత భారతదేశ చరిత్ర దక్కని ఇంపార్టెన్స్ ఇవ్వలేదని నేను ఇరవై ఏడు సంపుటాలలో దాన్ని టేకప్ చేసిన రాస్తున్నాను అందులో ఒక పది సంపుటాలు ఆల్రెడీ రిలీజ్ అయినాయి అది తొమ్మిదో సంపుటం విజయనగరం ఎంపైర్ పివీ నరసింహరావు గారికి అంకితం ఇచ్చినాను నేను మిగతా అన్ని దేవాలయాలకి ఇచ్చినాను తర్వాత ఇప్పుడు పది పుస్తకాలు రెడీగా ఉన్నాయి వచ్చే నెలలో రెడీ చేస్తున్నాము ఇంకొక ఏడు రాయాలా అది కూడా పివీ గారి ఆదేశానుసారమే ఆ ఏడు వాల్యూలు కొత్తగా వస్తున్నాయి అవి ఇది కాక ఈ మధ్య రెడ్డిరాజ సరస్వం ఒకటి కొండా మాధవరెడ్డి గారికి అంకితం ఇచ్చినాను ఆ పుస్తకం రాయడంలో నా ఉద్దేశం ఏంటంటే సమగ్రమైన రెడ్డి రాజ్యం అంటే అంత పూర్వం ఎవరికి ఏం తెలుసు అంటే కొండవీడు రాజమహేంద్రవరం కందుకూరు ఇవి మాత్రమే రెడ్డి రాజ్యాలను తెలుసు తెలంగాణలో చెరుకురెడ్డి వంశీయులు రేచల్ల రెడ్డి వంశీయులు గోన వంశీయులు గోనగన్నారెడ్డి వంశీయులు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మొత్తం యాభై రాజ్యాలు ఉన్నాయి సంస్థానాలు ఉన్నాయి పదహారు అందులో యాభై మంది రాణులు పరిపాలన చేసినారు వీళ్ళందరినీ నూట డెబ్బై నాలుగు శాసనాలు వేసి ఆ బుక్ తీసుకొచ్చిన నేను రెడ్డిరాజ సరోస్వాన్ని ఒక పద్ధతిలో రాసినాను మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు హిస్టరీ ఆఫ్ రెడ్డి కిందడం రాసినారు దాని తర్వాత యాభై ఏళ్లకు ఈ సరోత్వం వచ్చింది ఇది పన్నెండో అక్టోబర్ పంతొమ్మిది నాడు ఆచార్య నారాయణ రెడ్డి గారు రిలీజ్ చేసినారు దత్తాత్రేయులు వారు సెంట్రల్ మినిస్టర్ వారు వచ్చినారు వారు కూడా ఆ గ్రంథం గురించి మాట్లాడినారు భవిష్యత్తులో ఇప్పుడు నేను భారతదేశంలో ఇరవై సంపుదాలు రాసినాను ఇంకొక ఏడు సంపుదాలు మాత్రం రాయాలా అది ఈ సంవత్సరమో నెక్స్ట్ ఇయర్ పూర్తి చేస్తాను తర్వాత నేను ఈ పుస్తకాల మీద వచ్చిన డబ్బుతో ఒక టెన్ మాత్రమే నేను యూజ్ చేస్తాను టాక్సెస్ అనిపో మిగిలిన అమౌంట్ ఏదైనా మిగిలి ఉంటే రచయితలకు బీద విద్యార్థులకు తర్వాత కవులకు పండితులకు వాళ్ళ పుస్తకాలు పూర్తి చేయడానికి నేను డబ్బిస్తుంటాను ఎక్కువగా ఇంకా ఎక్కువ డబ్బు మిగిలినప్పుడు నేను మా ఊళ్ళో ఎకరన్నర భూమి మూసీ నది తీరంలో తీసుకుని అక్కడ త్రిశక్తి దేవాలయం ఒకటి కట్టిస్తున్నాను అట్లాగే హరిహర శ్రీ వెంకటేశ్వరాలయం శివాలయం ఈ రెండు కూడా పూర్తయినాయి త్రిశక్తి దేవాలయం కప్పుబడింది అది గోపురం మాతం కాదా ఈ సంవత్సరం వన్ ఆర్ టూ ఇయర్స్ లో అది పూర్తయిపోతే నేను అక్కడే ఉండి ఋగ్వేదానికి సంబంధించిన పది మండలాలు తీసుకుని ఒక్కొక్క మండలంలో ఒక రుక్కి దానికి పిల్లవాడు అర్థం చేసుకునే పద్ధతిలో రాయాలనేది నా జీవిత ఆశయం అది మాత్రం నిర్వహిస్తే భగవంతుడు దయాకున్న జ్ఞాపకాలు సజీవ స్వరాలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది